ీగరుభ్యో నమ హరి ఓ శ్రీమణాధిపత నారాయణ సమారంభా వ్యాస శరమ్యమా అస్మాచార్యపర్య వందే గురు పరంపరా ారాయణం నమస్కృత్యరం సరస్వతీం వ్యాసం తహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు రచించిన మహాభారత సారసంగ్రహంలో సౌప్తిక పర్వాన్ని శ్రవణం చేస్తూ శ్రీ స్వస్తి శ్రీ గణేశ మహాభారత సార సంగ్రహం సౌప్తిక పర్వం కృపాశ్వత్మ కృతవర్మలు ఒక వనంలో ప్రవేశించి సాయంకాలం ఒక మర్రిచెట్టు చేరారు అక్కడ అశ్వాలను విప్పి సంధ్యావందనం ఆచరించుకుని ఒకరి ప్రక్క కూర్చున్నారు రాత్రి బాగా చీకటి పడింది రాత్రి సంచరించే మృగాల సందడి పెరిగింది కృపాకృతవర్మలు ఎక్కువగా అలసిపోయి ఉండటం చేత నిద్రపోయారు అశ్వత్థామ మాత్రం క్రోధామర్షాలతో నిండి ఉండటంచేత నిద్రపోలేదు ఆ నెగ్రోధవృక్షం వైపే చూస్తూ కూర్చున్నాడు ఆ నెగ్రోధవృక్షం శాఖలపై ఎన్నో కాకులు గూళ్లు కట్టుకుని పిల్లలతో సుఖంగా నిద్రపోతున్నాయి ఇంతలో భయంకరమైన ఆకారంగల ఒక గుడ్లగూబ మెల్లగా వచ్చి చెట్టు కొమ్మ మీద కూర్చుండి ఒకదాని తరువాత ఒకటిగా కాకులను వాటి పిల్లలను కొరికి చంపివేసింది అది చూడగానే అశ్వత్థామ మనస్సులో ఒక భావం మెదిలింది శత్రువులను ఎలా సంహరించాలా అని ఆలోచిస్తున్న నాకు ఈ పక్షి ఉపదేశం చేసింది పాండవులను యుద్ధంలో సంహరించటం శక్యం కాని పని మోసం మోసంచేసి మాత్రమే వాళ్ళని సంహరించాలి సంశయాస్పదమైన పని కంటే నిస్సంశయమైన పని మంచిదని శాస్త్రజ్ఞులు అంటారు తత్ర సంశయితార్థా నిశయోత్ తన బహుమన్యన్ శాస్త్ర విశారదా క్షత్రధర్మంలో మనిషి నలుగురూ నిందించే పని కూడా చేయవలసిందే ఎప్యత్ర భవేద్వాచ్యం గర్హితం లోకనిందిత కేణర్మేణ పాండవులు కూడా ఎన్నో మోసం పనులు చేశారు కదా అందుచేత నేను ఈ రాత్రి వెళ్లి పాండవులను పాంచాలను కూడా సంహరిస్తాను ఇలా ఆలోచించుకుని వాళ్ళిద్దరినీ నిద్ర నుండి లేపాడు వాళ్ళిద్దరికీ ఏమి చెప్పాలో తోచలేదు అప్పుడు అశ్వద్ధామ పాండవులు అనుసరించిన కూటోపాయాలను దుర్యోధనుడికి భీముడి వల్ల జరిగిన అవమానాన్ని గుర్తుచేస్తూ ఏమైనా సరే వెంటనే ప్రతీకాల చర్య చేపట్టాలని పట్టుబట్టాడు కృపాచార్యుడు అశ్వత్థామతో నువ్వు చెప్పింది విన్నావు నేను చెప్పేది నువ్వు కూడా విను ప్రతి మానవుడు కూడా దైవానికి పురుషకారానికి బద్ధుడే ఉంటాడు మూడవది మరేది లేదు కేవలం దైవంచేతగాని పురుషకారంచేతగాని పనులు జరగవు రెండూ కలిస్తేనే పనులు సఫలమౌతాయి నీ దైవేన సిద్ధ్యంతి కార్యాణ్యేకేన సత్తమా నాపి ఉత్తమకర్మలైనా ఆ రెండిటిచే నిబద్ధములై ఒకప్పుడు జరుగుతుంటాయి ఒకప్పుడు జరగవు మేఘం పర్వతం మీద వర్షించినా ఫలం ఉండదు అదే మేఘము దున్నిన నేల మీద వర్షిస్తే ఫలం కనబడుతుంది దైవం అనుకూలంగా లేని వాని ఉత్నము ఉత్నం లేని దైవము రెండూ కూడా వ్యర్థములే అవుతాయి అన్ని కార్యాల విషయంలోనూ ఇంతే దేవుడు బాగా వర్షించినప్పుడు మానవుడు ప్రయత్నించి దున్నుతే విత్తనం అత్యధికమైన ఫలమిస్తుంది మనుష్యుడు సాధించే కార్యసిద్ధి ఈ విధంగానే ఉంటుంది ఉత్నం చాప్యదైవస్ హెను వ్యర్థం సమ్యక్షేత్రే వినిశ్చయ చురుష్ట అందుచేత బుద్ధిమంతులైన వాళ్ళు దైవం అనుకూలంగా ఉందా లేదా అని చూసుకుని పురుష ప్రయత్నం ప్రారంభిస్తారు దైవ సహాయం లేని మనుష్య ప్రయత్నం ఆ చేసేవాళ్లు ఎంత సమర్థులైనా కూడా సిద్ధించదు ఆత్మవిశ్వాసం లేని అలసులు పురుష ప్రయత్నాన్ని ఉంటారు కాని బుద్ధిమంతులు వాళ్ల అభిప్రాయం అంగీకరించరు సాధారణంగా చేసిన కర్మకు ఫలం లేకపోవటం అనేది ఉండదు కర్మ చేయకపోతే మాత్రం దుఃఖం చూడవలసి వస్తుంది అందుచేత కర్మ మహాఫలమైనది ప్రాయశోహి కృతం కర్మ నా ఫలం దృశ్యతే భువి అకృత్చ పునర్దుఃఖం కర్మ పశ్వేన్మహాబలం పెద్దల సలహాలను తీసుకుని పురుష ప్రయత్నం చేసేవాడు తప్పక ఫలాన్ని పొందుతాడు అసమర్థుడై అవమానం చేస్తూ కేవలం రాగం వల్ల క్రోధం వల్ల భయం వల్ల లోభం వల్ల పెద్దల సలహాలు వినకుండా పనిచేసేవాడు శీఘ్రంగా ఐశ్వర్యప్రష్టుడవుతాడు వృద్ధానా వచనం శ్రుతుభ్యుత్న ప్రయోజ ఉనస్ ఫలం సమ్యక్ తిరాగాోధా భయాల్లోర్ధ నీహతి మానవ అనీశ్చావమా శీఘ్ర భ్రశ్యతే దుర్యోధనుడు కేవలం ధనాధికారాల ఆశతో దూరదృష్టి లేక చెడ్డవాళ్ల ఆలోచనలు అనుసరిస్తూ సద్గుణవంతులైన పాండవులతో విరోధం తెచ్చుకున్నాడు ఆ పాపపురుషుణ్ణి అనుసరించి ఉన్నందుకు మనక్కూడా దారుణమైన ఈ ఆపద వచ్చిపడింది అనువర్తమహేయత్తు పాప పూరుషం అస్మానప్యనయస్తస్మాత్ ప్రాప్యారుణో మహాన్ ఇప్పుడు మనం ఏము చేస్తే బాగుంటుందో ఎంత ఆలోచించినా కూడా ఏమీ తోచటం ఇప్పుడు మనం ఋతరాశ్రుణ్ణి గాంధారిని విదురుణ్ణి కూడా సంప్రదించి వాళ్ళెలా చేయమంటే అలా చేయటం మంచిది కృపాచార్యుని మాటలు విని అశ్వత్థామ దుఃఖశోకాలతో నిండిన ఆ మనస్సులోని క్రౌర్యానికి అనుగుణమైన మాటలు మాట్లాడాడు మనిషి మనిషిలోనూ వేరువేరు బుద్ధులుంటాయి ఆ బుద్ధులలో కలిగిన వేరువేరు ఆలోచనలతో ప్రతివాడు సంతోషిస్తుంటాడు పురుషే పురుషే బుద్ధిర్యాభవతి శోభనా తుష్యంతి చె పృథక్సర్వే ప్రజ్ఞయా ప్రతివాడు తాను అధిక బుద్ధిమంతుడనుకుంటాడు ప్రతివాడికి తానంటే ఇష్టం అందుచేత తనను పూడుకుంటూ ఉంటాడు సర్వోహి మన్యతే లోక ఆత్మానం బుద్ధిమత్తరం సర్వస్యాత్మా బహుమత సర్వాత్మానం ప్రశంసతి ప్రతివాడు తన ఆలోచనను గూర్చి ఎంత అద్భుతమైన ఆలోచన అని మురిసిపోతుంటాడు దానితో ఆగిపోకుండా తన బుద్ధిని ప్రశంసించుకుంటూ పరుల బుద్ధిని నిందిస్తుంటాడు సర్వస్య ిస్ ప్రజ్ఞా సాధువాదే ప్రతిష్ఠిత పరబుద్ధి నిందంతి స్వాం ప్రశంసంతి జాధకృతే అప్పుడప్పుడు ఇతర కారణాలన్నీ కలవటంచేత ఇద్దరి ఆలోచనలు కూడా కలుస్తాయి అప్పుడు ఒకరినొకరు ప్రశంసించుకుంటూ సంతోషిస్తుంటారు కారణాంతరయోగేన యోగేయ సమాగతి అన్యోన్యష్యంతి బహుమన్యంతి సుకత్ ఆ మనిషి ఆలోచనే కాళాంతరంలో పూర్తిగా మారిపోయి అంతకు పూర్వం ఆలోచనలు కలిసిన వాళ్ల మధ్యనే అప్పుడప్పుడు సంఘర్షణలు ఏర్పడుతుంటాయి తస్వతు మనుష్యసా బుద్ధిస్తాత కాలయ యోగే విపరయాసం ోన్య విభజతే చిత్తాలు విశేషించి మానవుల చిత్తాలు విచిత్రంగా ఉంటాయి చిత్తం వికలమైనప్పుడు అనేక విధాలైన ఆలోచనలు పూడుతూ ఉంటాయి విచిత్రుత్నా మనుష్యాణ విశేషత చిత్తవైక్లవ్యమాసాద్య సా బుద్ధి ప్రజాయతే నేర్పుగల వైద్యుడు వ్యాధిని గుర్తించి అది శాంతించటం కోసం చికిత్స చేసినట్లు ఒక కార్యం సాధించటం కోసం కొందరు కొన్ని ఆలోచనలు చేస్తే స్వంతమైన ఆలోచనలున్న కొందరు వాటి విషయంలో తప్పు ఉంటారు ఒక మానవుని ఆలోచనే ఎల్లప్పుడూ ఒక విధంగా ఉండదు మానవుడు యవనంలో ఉన్నప్పుడు ఒక విధమైన ఆలోచనతో మోసపోతుంటాడు మధ్య వయస్సులో ఆ ఆలోచన మారిపోతుంది వార్థక్యంలో మరొక విధంగా ఉంటుంది అన్యాయౌవనే మో బుద్ధ్యా మధ్య జరాచయతే మతి కృతవర్మ మహాఘోరమైన ఆపద వచ్చినప్పుడు అత్యధికమైన ఐశ్వర్యం లభించినప్పుడు బుద్ధిలో వికారాలు పుడుతూ ఉంటాయి ప్రతివాడు కూడా ఇది అలా చేయటం మంచిది అని నిశ్చయించుకుని మారణం మొదలైన పనులు చేస్తూ ఉంటాడు ఈ ఘోరమైన వ్యసన సమయంలో నాకే ఆలోచన పుట్టిందో చెబుతాను వినండి బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించి వాళ్ళకు వేరువేరు కర్మలు విధించాడు బ్రాహ్మణునికి వేదాధ్యయనము క్షత్రియునికి పరాక్రమము వైశ్యునికి నేర్పు శూద్రునికి సర్వవ్రణానుకూలత్వము అనే ధర్మాలు విధించాడు నేను పవిత్రమైన బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా దౌర్భాగ్యవశం చేత ఈ క్షత్రియ ధర్మం అవలంబించాను అందుచేత ఇన్ని అస్త్రాల దగ్గర ఉంచుకుని ఇంత శక్తి సామర్థ్యాలుంచుకుని నేను నా తండ్రిని అన్యాయంగా వధించిన శత్రువులను ఉపేక్షించదాలను ఈ క్షత్రధర్మాన్ని అనుసరించి పాంచారులను పాండవులను ఈ రాత్రి చంపి నా తండ్రికి రాజుకి కరుణాది మహావీరులకి నా రుణం తీర్చుకుంటాను శత్రువులందరూ శిబిరాలలో నిర్భయంగా నిద్రిస్తుంటారు వాళ్లని సంహరిస్తాను ఆ మాటలు విని కృపాచార్యుడు రేపు ప్రాతకాలమునందే మనం ముగ్గురము కూడా వెళ్లి వాళ్లతో ప్రత్యక్షంగా యుద్ధం చేసి సంహరిద్దామని ఎంత చెప్పినా అశ్వద్ధామ తన పట్టు విడలేదు కృపాచార్యుడు అశ్వద్ధామతో ఇంద్రియ నిగ్రహం లేని బుద్ధిహీనునికి తెలుసుకోవాలని ఎంత కోరిక ఉన్నా ధర్మార్థాలను గూర్చి బోధించటం శక్యం కాదు అదేవిధంగా ఎంత మేధావి అయినా వినయం లేనివాడు ధర్మార్థాలను గూర్చిన నిశ్చయాన్ని తెలుసుకొనగాలడు సూర్యుడైన జడుడు చిరకాలం పాటు పండిత సహవాసం చేసినా కూడా గరిట వంట రుచులు తెలియజాలన్నట్లు ధర్మాలు తెలుసుకొనగాలడు చిరం హెపి జడ శూరీ నీపర బుద్ధిమంతుడు చాలా స్వల్పకాలం పండిత సేవ చేసినా కూడా నాలుక సూపరసాన్ని గుర్తించినట్టు ధర్మాలను శీఘ్రంగా తెలుసుకొనగలుగుతాడు ముహూర్తమ పండితం పర్యూపాస్య క్షిప్రం ధర్మాన్ జిహ్వా సూపరనివ మేధావేన ఇంద్రియ నిగ్రహవంతుడైన పురుషుడు ఇతరుడు చెప్పిన మంచి విషయాలను వెనుగోరుతూ అన్ని శాస్త్రాలను తెలుసుకోవాలి తెలుసుకున్న దానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు ఎవరు చెప్పినా వెనక అవమానించే పాపపురుషుడు కళ్యాణకరమైన ఉపదేశాన్ని కాదని చాలా పాపకరమైన కృత్యం ఆచరిస్తాడు కూడా పది మంది ఉన్నవాణిని మిత్రులు పాపకార్యాల నుండి నివర్తింపజేస్తారు అభివృద్ధి పొందవలసిన వాడు నివర్తిస్తాడు వినాశం పొందవలసిన వాడు నివర్తించడు నాధవంతంహృద అందుచేత నాయన నువ్వు నిన్ను ఈ వంశంలో ఉంచుకొని చెప్పినట్లు చెయ్యి అలా చేస్తే పశ్చాత్తాపం చెందవలసిన అవసరం రాదు అందుచేత నాయన నువ్వు నిన్ను నీ వశంలో ఉంచుకుని చెప్పినట్లు చేయి అలా చేస్తే పశ్చాత్తాపం చెందవలసిన అవసరం రాదు నిద్రపోతున్న వాళ్లను వధించటం గర్హితమైనది పాంచాలుడందరూ శస్త్రాలు విడిచి హాయిగా నిద్రపోతున్నారు అస్త్రధారుల్లో శ్రేష్ఠుడవుగా పేరుగాంచిన నీవు ఇలాంటి నింద్యమైన పని చేయటం యుక్తం కాదు అన్నాడు అప్పుడు అశ్వత్థామ మాతులా నువ్వు చెప్పినదంతా నిజమే వాళ్ళు ఈ నియమాలన్నీ వంద ముక్కలుగా బ్రద్దలు కొట్టివేశారు కదా అలాంటప్పుడు మనం ఆపనే చేస్తే తప్పేముంది ఏమైనా సరే నా తండ్రిని వాళ్లు ఆ విధంగా న్యస్తశస్త్రుడై ఉండగా చంపినందుకు రాజును అలా అవమానించినందుకు ఎంత పాపమైనా ప్రతిక్రియ చేసి తీరుతాను ఈ పాపానికి నేను మళ్లీ జన్మలో పురుగ్గానో మిడతగానో పుట్టిన నాకు విచారం లేదు పితృహంతూ నహం హాన్కే కాప్య భవామి వై అన్నాడు ఇలా పలికి అతడు రహస్యంగా లేచి రథానికి అశ్వాలను కడుతున్నాడు అది చూచి వాళ్ళిద్దరూ నువ్వు రథం ఎందుకు సిద్ధం చేసుకుంటున్నావు మనందరికీ కర్తవ్యమైన కార్యం ఒక్కటే కదా నువ్వొక్కడివే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు నేను ఈ రాత్రికి రాత్రే వెళ్లి ఆ దృష్టద్రమ్ముణ్ణి పాంచాలు సంహరిస్తాను వాణిని నేను పశువును చంపినట్లు చంపి యుద్ధంలో శస్త్రహత్తులైన వీరులు వెళ్లే లోకాలకు వెళ్లకుండా చేస్తాను మీరిద్దరూ కూడా కవచాలు ధరించి ఆయుధాలతో నా వెనకనే రండి అంటూ శత్రువుల శబురం వైపు వెళ్లాడు వాళ్ళిద్దరూ కూడా వెళ్లారు కృప కృతవర్మలు బయట నిలబడి ఉన్నారు శిబిరద్వారం దగ్గర అశ్వత్థామకు అతి భయంకరమైన ఒక మహాభూతం కనపడింది ఆ భూతం శిబిరాన్ని రక్షిస్తున్నది అనేకమైన బాహువులతో వివిధ ఆయుధాలను ధరించి ఉన్న ఆ భూతం ఒంటి నిండా సర్పాలు తిరుగుతున్నాయి వేయి నేత్రాల నుండి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి వాటి మధ్య శంఖ చక్ర గదాధరుడైన వందల కొలది వేల కొలది ఆవిర్భవిస్తున్నారు దాని రూపం వర్ణించటానికి శక్యం కాని రీతిలో ఉంది అశ్వత్థామ ఏమాత్రము భయపడక అనేకమైన శస్త్రాలు ఆ మహాభూతం మీద ప్రయోగించాడు వాటినన్నింటినీ ఆ భూతం వేసింది ఉన్న ఆయుధాలన్నీ అయిపోయాయి అతనికి ఏమి చెయ్యాలో తోచలేదు కృపాచారిని మాట వినందుకు పశ్చాత్తాపం నేను ఇంతటి మహాపాప కార్యం చేయటానికి ఒడికట్టడం చేతనే ఈ ఆపదలో చిక్కు అని అనుకుంటూ అన్ని ఆపదల నుండి ఉద్ధరించేవాడు మహాదేవుడే కదా అతని శరణు వేడుతాను అని నిశ్చయించుకున్నాడు అశ్వత్థామ రథం దిగి నేల మీద నిలబడి భక్తి శివుణ్ణి స్తుతించాడు శివునికి సర్వభూతోపహారము ఆత్మోపహారము చేస్తానని ఈ ఆపద నుండి గట్టికిచ్చమని ప్రార్థించాడు అప్పుడు అతని యోగ బలంచేత అతని ఎదుట ఒక బంగారు వేది ఆవిర్భవించింది దానిలో అగ్ని అగ్నిజ్వాలలు చెలరేగుతున్నాయి ఆ వేది నుండి వివిధ ఆకారాలతో ఆయుధదారుడైన మహాగణాలు ఆవిర్భవించాయి చూడగానే మూడు లోకాలకు భయం కలిగించే ఆ మహాగణాలను చూచినా కూడా అశ్వత్థామ మనస్సులో ఈషన్ మాత్రం కూడా భయం కలగలేదు అప్పుడు అశ్వత్థామ ధనుర్బాణాద్యాయుధాలన్నీ ధరించి రుద్రుణ్ణి స్థుతిస్తూ తనను తానే ఆ మహా అగ్నిలో హోమం చేస్తూ అగ్ని మధ్యంలో చేతులెత్తి కూర్చున్నాడు మహాదేవుడు అతనికి ప్రత్యక్షమై కృష్ణుడు పూర్వం సత్యము శౌచము ఆర్జవము త్యాగము తపస్సు నియమము ఓర్పు భక్తి స్థిరత్వము బుద్ధి వాక్కు వీటితో నన్ను యథాశాస్త్రంగా ఆరాధించాడు అందుచేత నాకు కృష్ణునికంటే ఎక్కువ ఇష్టమైన మరొకడు లేడు సత్యశచార్జవ త్యాగైస్తపసమైన క్షాంత్యా భక్తృత్యా బుద్ధ్యా వచసా తథవ మారాద్ధ కృష్ణేనాష్టకర్మ తస్మాదిష్టతృష్ణాదన్యో మమ నే నాయన నేను నీ భక్తిని తెలుసుకోవటానికై కృష్ణునికి సమానం చేస్తూ ఈ పాంచాలను రక్షిస్తూ అనేక మాయలు చేశాను పాంచాలులను రక్షించటం ద్వారా నేను కృష్ణునికే సమ్మానం చేశాను అయితే వీళ్ళని ఇప్పుడు కాలం ఆక్రమించింది ఇంకా వీళ్ళకి జీవితం లేదు కృతస్థస్మాన పాంచాన్ రక్షతమయా అభిభూతాస్ కాలేన నైషామధ్యాస్తి జీవితం ఇలా అంటూ మహాదేవుడు అశ్వత్థామలో ఆవేశించి అతనికి ఒక ఉత్తమమైన ఖడ్గం ఇచ్చాడు అప్పుడు అశ్వత్థామ తేజస్సుతో జ్వలించాడు వెంటనే యుద్ధానికి వెళ్ళాడు వానితో అనేక భూతాలు ఇతరులు ఎవరికీ కనపడకుండా శత్రు శిబిరానికి వెళ్లాయి అశ్వత్థామ పాంచాలాది వీరులను సంహరించుట కృపా కృతవర్మలను శిబిరద్వారం వద్ద నిలిపి మీరిద్దరూ తప్పించుకొని పోతున్న వాళ్లను సంహరించండి నేను శిబిరంలో వీరులను వధిస్తాను అని చెప్పి అశ్వత్థామ ముందుగా దుష్టద్యమ్ముని సైరం దగ్గరికి వెళ్లి పాదంతో తన్ని అతన్ని లేపాడు అతడు పైకి లేవబోతుండగా అట్లే క్రింద నలిపివేశాడు గోళ్లతో చీల్చి మోకాళ్లతోనూ చేతులతోనూ పొడిచి వధిస్తుండగా అతడు ఆచార్యపుత్ర నన్ను శస్త్రంతో వధించు ఉత్తమలోకాదికి వెడతాను అన్నాడు కులపాన్సన ఆచార్యుణ్ణి చంపిన వాళ్లకు ఉత్తమ లోకాలుండవు అందుచేత నువ్వు శస్త్రవధకు తగవు ఆచార్యఘాతి నీ కులపాంస నిధనం నర్హసి దుర్మే అని అంటూ వారిని కాళ్లతో కుమ్మి చంపివేశాడు దుష్టద్రుమ్ముని దగ్గరే సేనించి ఉన్న ఉత్తమ ఔజస్సును కూడా లేపి అదే విధంగా చంపివేశాడు ఎవడో రాక్షసుడు వచ్చి ఆక్రమిస్తున్నాడు అనుకుంటూ అందరూ హాహాకారాలు చేస్తున్నారు కొందరు కళ్ళు మూసుకున్నారు అతడి ఖడ్గంతో చాలా సంహరించి రథారూఢుడై చెరవర్షంతో కొందరిని సంహరించాడు ద్రౌపది కుమారుడు శిఖండి మొదలైన వీరుడు అతనిపై బాణాలు కురిపించారు వాళ్ళందరినీ అనాయాసంగా సంహరించాడు కౌరవ పాండవుల మధ్య యుద్ధం ప్రారంభం అయిన నాటి నుండి కూడా నల్లగా ఎర్రని వస్త్రం ధరించి ఎర్రని కళ్లతో నోటితో కాళరాత్రి గానం చేస్తూ నరులను అశ్వాలను కుంజరాలను పాశాలతో కట్టి లాక్కొని పోతున్నట్టు కనపడింది ఆ కాళరాత్రితో పాటు అశ్వత్థామ కూడా కనపడేవాడు దైవహెతులైన వాళ్లనే ఇప్పుడు అశ్వత్థామ సంహరించాడు తాం సుదైవ హతాన్ పూర్వం పశ్చాౌ్య ఆనాడు కాళరాత్రిని ఆ దృశ్యాన్ని చూసిన వీరులు ఆ దృశ్యాన్ని గుర్తు చేసుకొని అదే కదా ఇది అనుకున్నారు తదనుస్మృత్యే వీరా దర్శనం పూర్వకాలిక దైవేనోపనిపీడి ఈ విధంగా అశ్వత్థామ పాండవ సైన్యాన్ని పాంచాల సైన్యాన్ని కూడా పూర్తిగా నశింపజేసి వాళ్లలో చాలా మంది నిద్రపోతున్నారు కొందరు మెళకో వచ్చినా కూడా ఏమి జరుగుతున్నదో తెలియని స్థితిలో ఉన్నారు అందరినీ కూడా సంహరించాడు శిబిరం విడిచి పారిపోతున్న వాళ్లను ద్వారం వద్ద ఉన్న కృపాకృతవర్మలు వధించారు తెల్లవారేసరికి ఆ శిబిరం రాత్రి అశ్వత్థామ ప్రవేశించే సమయానికి ఏ విధంగా నిశ్శబ్దంగా ఉందో ఆ విధంగా నిశ్శబ్దం అయిపోయింది యథైవ సంసుప్తజనే శిబిరే ఈ వృత్తాంతం అంతా వింటున్న ధృతరాష్ట్రుడు నా పుత్రునికే విధంగానైనా విజయం చేకూర్చాలి అనే దృఢ సంకల్పం గల ఈ పని అప్పుడే చేయవచ్చు గదా నా పుత్రుడు పడిపోయిన తర్వాత ఎందుకు చేశాడు అని సంజీవుణ్ణి అడిగాడు రాజా పాండవులు కృష్ణుడు సాత్యకి అక్కడ లేకపోవడం చేత అశ్వత్థామ ఆనాడు ఈ పని చేయగలిగాడు వాళ్ళు అక్కడ ఉండి ఉంటే ఎవరు చంపగలరు అన్నాడు సంజయుడు అశ్వత్థామ శిబిరం నుండి బయటికి వచ్చి తాను చేసిన పని కృపాకృతవర్మలకు చెప్పి రాజు జీవించి ఉంటే ఈ విషయం అతనికి చెబుదాం అని అంటూ వాళ్లతో కలిసి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు అక్కడ దయనీయ స్థితిలో ఉన్న దుర్యోధను చూడగానే వాళ్లు ముగ్గురు దుఃఖం ఆపుకోలేకపోయారు అశ్వథామ దుర్యోధను స్థితిని గూర్చి విలపిస్తూ దుర్యోధన క్షత్రియు లభించవలసిన అత్యుత్తమైన గతిని పొందుతున్నావు నేను నిన్ను గూర్చి దుఃఖించటం లేదు దిక్కులేని వారైపోయిన నీ తల్లిదండ్రులను గూర్చి ఎక్కువగా విచారిస్తున్నాను దుర్యోధనుడు నా శిష్యుడు ఇతనితో సమానుడు గదాయుద్ధంలో మరెవ్వరూ లేరు అని అనేక పర్యాయాలు బలనాముడు సభలలో అంటుంటాడు అలాంటి నీవు స్వర్గానికి చేరుతున్నావు మేము ముగ్గురం మాత్రం ఇక్కడనే ఉండిపోతున్నాం ఏమి చేస్తే మేం కూడా నీ వెనకనే స్వర్గానికి రాకగలుగుతామో స్వర్గానికి రాగలుగుతామో అది మాకు కూడా చెప్పు స్వర్గలోకంలో మా తండ్రిని కలిసి దృష్టద్రి నేను పశువును చంపినట్లు చంపానని ఆయనకు చెప్పు వారి వయక్రమానుసారం నా అభివాదనము వాళ్లకు తెలుపు నీకంటే ముందుగానే స్వర్గంచేరిన రాజులందరికీ మా పక్షాన స్నేహపూర్వకమైన అభినందనలను తెలుపు అని అన్నాడు రాజా సుఖకరమైన వృత్తాంతం వినటానికి జీవించి పంచపాండవులు కృష్ణుడు సాత్యకి ఈ ఏడుగురు పాండవపక్షంలోనూ మేము ముగ్గురము కౌరవపక్షంలోనూ మిగిలి ఉన్నాము మిగిలిన వాళ్ళందరినీ నేను రాత్రి శిబిరంలో ప్రవేశించి చంపివేశాను అని కూడా అశ్వద్ధామ దుర్యోధనుడికి చెప్పాడు ఆ మాట వినగానే దుర్యోధనుడు పరమానంద భరితుడై అశ్వమ భీష్ముడు గాని కర్ణుడు గాని నీ తండ్రి గాని చేయజాలని పని నీవు కృపా కృతవర్మలు చేశారు క్షుద్రుడైన సేనాపతిని శిఖండిని చంపివేశావు నేనిప్పుడు దేవేంద్రుని వంటి వాడనని అనుకుంటున్నాను స్వస్తి మీకు క్షేమం అగుగాక మనం మళ్లీ స్వర్గంలో కలుద్దాం అని అంటూ ప్రాణాలు విడిచాడు సంజయుడు యుద్ధవృత్తాంతం ఈ విధంగా అంతా యథాతథంగా ధృదరాష్ట్రునికి చెప్పి రాజా నీ పుత్రుడు స్వర్గస్థుడైన వెంటనే నాకు వ్యాసమహర్షి ఇచ్చిన దివ్యదృష్టి ఆగిపోయింది తవ పుత్రేకతే స్వర్గం శోకార్త మమానఘ ఋషిదత్తం ప్రణష్టం తత్ దివ్యదర్శిత్వమధ్యవై యుధిష్ఠిరుని విలాపం రాత్రి గడిచిన వెంటనే దుష్టద్యముని సారథి యుధిష్ఠిరుని దగ్గరికి వెళ్లి అశ్వద్ధామాదులు చేసిన సర్వ సైన్య సంహారాన్ని యుధిష్ఠిరుడికి తెలిపాడు యుధిష్ఠిరుడు దుఃఖంతో నేల మీద పడిపోతుండగా సాత్కీ భీమాదు ఆయన్ను పట్టుకున్నారు ఇంత శ్రమపడి సాధించిన విజయం చివరికి పెద్ద పరాజయమే అయింది కదా అని అతడు దుఃఖిస్తూ పుత్రులందరూ సోదరులు మరణించగా ఇప్పుడు ద్రౌపది ఏమవుతుందో అని విచారిస్తూ ఆమెను తీసుకుని రమ్మని నకులుణ్ణి పంపాడు శిబిరంలోనికి వెళ్లి మృతులందరినీ చూసి దుఃఖంతో మూర్చపోయాడు ద్రౌపది మృతులైన పుత్రులను సోదరులను చూసి దీనంగా విలపిస్తూ నా పుత్రులను వధించిన ఆ ఆ దురాత్ముడు జీవించే ఉండకూడదు అతన్ని వధించే వరకు నేనిక్కడనే ప్రాయోపవేశం చేస్తాను అని అంటూ భీముడితో భీమా మా అందరికీ నీవే రక్షకుడుగా ఉన్నావు అశ్వత్థామను సంహరించి అతని శిరస్సుపై ఉన్న సహజమణి నాకు చూపితేనే కాని నా మనస్సుకు శాంతి ఉండదు అని పలికింది వెంటనే భీముడు నకులుడు సారథ్యం చేస్తుండగా రథం ఎక్కి అశ్వత్థామ వెళ్లినవైపు వానిని అన్వేషిస్తూ వెళ్లాడు అశ్వత్థామ నుండి భీముణ్ణి రక్షించుకోవాలని కృష్ణుడు చెప్పుట భీమసేనుడు అశ్వత్థామను అన్వేషిస్తూ వెళ్లటం చూచి కృష్ణుడు ఇధిష్ఠిరునితో రాజా పుత్రశోకంతో బాధపడుతున్నావు నీ సోదరుడు ఒక్కడే అశ్వత్థామను పట్టుకునటం కోసం వెళుతున్నాడు అందరు సోదరులలోకి భీముడంటే నీకు చాలా ఇష్టం ఇప్పుడు అతడు కష్ట ఉన్నాడు అతణ్ణి రక్షించుకో భీమ ప్రియస్ భ్రాతృ గతమన్నాభ్యుపద్యసే అశ్వథామ చాలా చపల చిత్తుడు ఆత్మ నిగ్రహం లేనివాడు మహాత్ముడైన ద్రోణాచారుడు బ్రహ్మశిరోనామకాస్త్రం సంతోషపూర్వకంగా అర్జునుడికి ఉపదేశించాడు అది చూసి అసూయాస్వభావంతుడైనటువంటి అది చూసి అసూయ స్వభావవంతుడైన అశ్వత్థామ నాక్కూడా ఈ అస్త్రం ఈ అని తండ్రిని కోరాడు అంతగా ఇష్టం లేకపోయినా ద్రోణాచార్యుడు ఒకే ఒక కొడుకు కదా అని వానికి కూడా ఇచ్చాడు ఎందువల్లనంటే తన కుమారుడు చెప్పల స్వభావం గలవాడు అన్న విషయం ఆయనకు తెలుసు అందుచేత ఆయన నాయన నువ్వు యుద్ధంలో ఎంతటి ఆపత్ సమయంలో ఉన్నా కూడా ఈ అస్త్రాన్ని ఉపయోగించకూడదు విశేషించి మానవుల మీద అసలే ప్రయోగించకూడదు అని పుత్రుడికి చెప్పాడు కాలాంతరంలో కూడా ఒకనాడు ద్రోణాచార్యుడు నువ్వు సత్పురుషులు సంచరించే మార్గంలో సంచరించు అని నిందించాడు తండ్రి పలికిన ఆ అప్రియ వాక్యం విని అన్ని కళ్యాణ విషయాల్లో నిరాశుడై శోకంతో భూమి సంచారం చేస్తూ ఒక మాటు ద్వారకకు వచ్చాడు యాదవులందరూ అతన్ని సాధారణంగా సత్కరించి యాదవులందరూ అతన్ని సాధారంగా సత్కరించగా కొన్నాళ్ళు అక్కడ ఉన్నాడు ఒకనాడతడు నేను ఒంటరిగా ఉండగా నా వద్దకు వచ్చి అగస్చ్యును నుండి సంపాదించిన బ్రహ్మశిరోనామకాస్త్రం నా దగ్గర కూడా ఉంది నేను అది నీకు ఇస్తాను నీవు యుద్ధంలో విజయం చేకూర్చేది సకల శాస్త్రాలను మించినది అయిన నీ చక్రం నాకియ్యి అని అన్నాడు అప్పుడు నేను ఇదిగో నా ధనస్సు ఇదిగో నా చక్రం ఇదిగో నా గద నీకేది కావాలంటే అది తీసుకో నీవు నీ అస్త్రన్నాకు నాకు ఇవ్వక్కర్లేదు అన్నాను చక్రం కావాలన్నాడు తీసుకో అన్నాడు ఎగిరి గంతు వేసి అది తీసుకోబోయాడు ఎడమ చేతితో దాన్ని కదలపదాలక కుడి చేతితో ప్రయత్నించాడు ఎంత ప్రయత్నించినా అది కదలకపోవటంతో అతడు అలసిపోయి దాని నుండి మనస్సు మరల్చుకున్నాడు అప్పుడు నేను అతన్ని నాకు చాలా కావలసిన మిత్రుడు సాక్షాత్తు పరమేశ్వరునితో యుద్ధం చేసినవాడు అయిన అర్జునుడు కూడా ఈ చక్రం ఇమ్మని ఎన్నడు అడగలేదు నేను రుక్మిణి హిమవత్పర్వత ప్రాంతంలో పన్నెండు సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేయగా రుక్మిణి ఎందు పేరుతో నా కుమారుడుగా జన్మించిన సనత్కుమారుడు అడగలేదు బలరాముడు కూడా ఎన్నడూ అడగలేదు గదుడు గాని సాంబుడు గాని ద్వారకా ఏ ఒక్కరూ గాని అడగలేదు నువ్వు ఎవరితో యుద్ధం చెయ్యాలను కోరికతో దీన్ని అడుగుతున్నావు అని అడిగాడు అప్పుడు అశ్వథామ కృష్ణ నిన్ను పూజించి నీతో యుద్ధం చేయాలని నాకు కోరికగా ఉంది నేను సర్వలోకాలకి అజేయుణ్ణి కావాలని నా ఆశ సత్యం చెబుతున్నాను అన్నాడు అలా పలికి అతడు అనేక అశ్వరథాదులను రత్నాలను ఉపాయనంగా తీసుకుని వెళ్లిపోయాడు అతడు చాలా తొందరపాటు మనిషి తురాత్ముడు చపలుడు క్రూరుడు బ్రహ్మశిరోస్త్రం తెలిసినవాడు అతని బారి నుండి భీముణ్ణి రక్షించుకోవాలి స సంరంభీ దురాత్మాదాస్త్రహ్మ శిరస్తోకోర ఇలా చెప్పి వాసుదేవుడు సర్వ ఆయుధాలు ఉన్న రథం ఎక్కి యుధిష్ఠిరాజునులతో కలిసి భీమసేనుడి వెనుకనే అతిశీఘ్రంగా వెళ్ళాడు అప్పటికే భీముడు గంగా తీరం చేరాడు అక్కడ వేదవ్యాసాది మునుడు అక్కడ వేదవ్యాసాది మునుడు వాళ్లలో నెయ్యి పూసుకొని గర్భవస్త్రాలు ధరించిన అశ్వత్థామ కనపడ్డాడు భీమసేనుణ్ణి అతని వెనుకనే వస్తున్న కృష్ణార్జున యుధిష్ఠులను చూడగానే కంగారు అశ్వద్ధామ ఒక ఐషికా తీసుకొని లోకంలోని పాండవులందరూ నశించదరగాక అని సంకల్పించి బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించాడు అది చూచి కృష్ణుడు తొందరపడుతూ అర్జున అర్జున నీకు ఆచార్యుడిచ్చిన బ్రహ్మశిరోనామకాస్త్రం పని ఇప్పుడు వచ్చింది నీకు నీ సోదరులకు క్షేమం కోరుతూ ఆ అస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు అర్జునుడి వెంటనే ధనుర్బాణాలతో రథం నుండి దిగి ముందుగా ఆచార్య పుత్రునికి తరువాత తనకు తన సోదరులందరికీ స్వస్థెక్కుగాక అని అంటూ దేవతలకు ఆచార్యులకు నమస్కరించి అస్త్రం అస్త్రం చేత శమించుగాక అని అంటూ ప్రయోగించాడు రెండు అస్త్రాలు ఢీకొని ఆకాశంలో అగ్నిజ్వాలలు వ్యాపించాయి భూతాలన్నీ భయకంపితులైపోయాయి అది చూస్తున్న వ్యాస నారదాదులు లోకాలను రక్షించటానికే వచ్చి ఎదుట నిలచి పూర్వకాలంలో కూడా వివిధ అస్త్రాలలో నైపుణ్యం ఉన్న ఎందరో మహారథులుండేవాళ్లు వాళ్లలో ఎవరూ కూడా ఈ అస్త్రం మానవుల మీద ప్రయోగించలేదు మీరిద్దరూ ఇంతటి ఘోరకృత్యానికి ఎలా పాల్పడ్డారు అని అడిగారు అగ్నితో సమానమైన తేజస్సుకుల మహర్షులిద్దరినీ చూడగానే అర్జునుడు తాను ప్రయోగించిన శరాన్ని ఉపసంహరించి వారిద్దరికీ నమస్కరిస్తూ అస్త్రం అస్త్రం చేత శమించుగాక అని పలికి నేను అస్త్రం ప్రయోగించాను ఈ పరమాస్త్రాన్ని ఉపసంహరిస్తున్నాను కదా ఇప్పుడు ఈ పాపాత్ముడు అస్త్రతేజస్సు చేత మా అందరినీ కాల్చివేస్తాడు మా క్షేమం కోసము లోకక్షేమం కోసము ఏం చెయ్యాలో చెప్పండి అని ప్రార్థిస్తూ అస్త్రాన్ని ఉపసంహరించాడు అయితే అశ్వత్థామ ఆ అస్త్రాన్ని ఉపసంహరింపజాలక ఆ ఋషులతో అంటున్నాడు భీమసేనుడికి భయపడి నేను ఈ అస్త్రం ప్రయోగించాను ఇది పాండవులందరినీ వధించకుండా ఉండదు నేను రోషంతో ఈ పాపకార్యం చేశాను అప్పుడు వ్యాసుడు అర్జునుడికి ఈ బ్రహ్మశిరోస్త్రం తెలిసి కూడా ఎన్నడూ యుద్ధంలో నీ వినాశనం కొరకు ప్రయోగించలేదు ఇప్పుడు నీవు ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపజేయటం కోసం ప్రయోగించాడు ధనుంజయుడు ఏనాడు క్షత్రధర్మం నుండి చెలించలేదు అలాంటి చిత్తస్థైర్యవంతుణ్ణి సోదరులతో బంధువులతో సహా వధించాలని ఎలా అనుకుంటున్నావు ప్రయోగించిన బ్రహ్మశిరోస్త్రం ప్రత్యం చేత ఉపసంహరించబడిన దేశంలో పన్నెండు సంవత్సరాల పాటు పర్జన్యుణ్ణి వర్షించడు అందుచేతనే ప్రజాహితం కోరి అర్జునుడు శక్తి ఉన్నా కూడా ఈ అస్త్రాన్ని కొట్టటానికై ప్రత్యం ప్రయోగించకుండా ఆగిపోయాడు పాండవులను రాష్ట్రాన్ని నిన్ను కూడా రక్షించుకోవాలి అందుచేత వెంటనే నీ అస్త్రం ఉపసంహరించు పాండవులతో మైత్రీభావంతో ప్రవర్తించు నీ శిరస్సు మీద ఉన్న ఈ మణిని వీళ్లకు ఇచ్చివేసి నీ ప్రాణాలు దక్కించుకో మణించవ ప్రయాద్య ఎస్తే శిరసి తిష్టతి ఏ తదాయతే ప్రాణాన్ ప్రతిదాస్యంతి పాండవా అన్నాడు ఆ మాట విని అశ్వథామ పాండవులు ఏ రత్నాలు సంపాదించారో కౌరవులు ఏ రత్నాలు సంపాదించారో వాటన్నిటికంటే శ్రేష్టమైనది ఈ మణి దీన్ని ధరించి శస్త్రాల వల్ల వ్యాధుల వల్ల ఆకలి వల్ల భయం ఉండదు దేవతల నుండి గాని దానవుల నుండి గాని నాగుల నుండి గాని రాక్షసుల నుండి గాని తస్కరుల నుండి గాని భయం ఉండదు ఈ మణికి అంతటి వీర్యం ఉంది ఇది ఏ విధంగానూ కూడా విడవదగింది కాదు అయినా కూడా పూజ్యుడవైన నీవు చెప్పిన పని తప్పక చేయాలి ఇదిగో మణి దీనినిచ్చివేస్తున్నాను ఇదిగో నేను నన్ను కూడా వశం చేస్తున్నాను అయితే ఐషిక మాత్రం పాండవేయుల గర్భాలను కొట్టివేస్తుంది ఎత్తు మే భగవాహే కార్యమనంతరం అయిలయం చాహామీషికా పతిష్యతి పూజ్యుడ ప్రయోగించిన ఈ అస్త్రాన్ని నేను ఉపసంహరింపచాలను అందుచేత దీన్ని పాండవేయుల గర్భాల మీద ప్రయోగిస్తున్నాను మహాముని నీవు చెప్పిన మాట ప్రకారం నేను చేయకుండా ఉండటం అనేది లేదు నచ భగవతో నకరిష్యే మహామునే అన్నాడు అప్పుడు వ్యాసుడు సరే అలా చెయ్యి మరో ఆలోచన ఏమి చేయకు దీన్ని పాండవేల గర్భాల ప్రయోగించి విరమించు అన్నాడు కృష్ణుడు అశ్వత్థామను శించుట కృష్ణుడు అశ్వత్థామతో పూర్వం ఒకనాడు అర్జునుడి కోడలు ఉపప్లావ్యంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడాను చూసి కౌరవులందరూ పరీక్షీణులైన పెమ్మట నీకు పుత్రుడు కలుగుతాడు అందుచేత నీ గర్భస్థ శిశువు పరీక్షిత్వం పొందుతాడు పరీక్షిత్ అవుతాడు పరీక్షీణేశు కురుషు పుత్రస్తవ భవిష్యతి ఏతదస్య తరీక్షిత్వం గర్భస్థస్ భవిష్యతి అన్నాడు ఆ సద్బ్రాహ్మణుని వచనం సత్యమవుతుంది పరీక్షిత్ వీళ్ళ వంశం నిలబెట్టిన పుత్రుడవుతాడు అన్నాడు ఆ మాట విన్న అశ్వత్థామ చాలా తొందరపాటుతో కృష్ణ నువ్వు పక్షపాత బుద్ధితో ఇలా మాట్లాడుతున్నావు నా మాట మరొక విధంగా అవటానికి వీల్లేదు నాస్త్రం అస్త్రం నువ్వు ఎవరినైతే రక్షించాలని కోరుతున్నావో ఉత్తరా గర్భస్థుడైన శిశువు మీద కూడా పడుతుంది అన్నాడు కృష్ణుడు అశ్వత్థామతో ఆ అస్త్రం అమోఘంగా ప్రసరిస్తుంది మరణించిన గర్భానికి దీర్ఘాయువు లభిస్తుంది నిన్నైతే అందరూ బాలఘాతి పాపాత్ముడిగా చెప్పుకుంటారు నువ్వు చేసిన పాపకర్మలకు ఫలం నీవు అనుభవిస్తావు అని అంటూ నరాధమా ఈ లోకంలో మూడు సంవత్సరాల పాటు మాటలాడటానికి కూడా ఎవరు దొరికని నిర్జన ప్రదేశాలలో అసాహుడవై తిరుగుతావు వివిధ వ్యాధులతో నీ శరీరం దుర్గంధభరితమై ఉంటుంది అని చెప్పించాడు పరీక్షిత్ కృపాచార్యు నుండి వేదాలు సర్వాస్త్ర పొంది ధర్మాత్ముడై అరవై సంవత్సరాలు నువ్వు చూస్తుండగానే రాజ్యం పాలిస్తాడు శస్త్రాగ్ని దహించబడిన ఆ శిశువును నేను బతికిస్తాను నా తపస్సు సత్యము ఎంత వీర్యం కలవో చూడు అని కూడా కృష్ణుడు అశ్వత్థామతో అన్నాడు వ్యాసుడు అశ్వత్థామతో బ్రాహ్మణుడవై ఉండి కూడా మమ్మల్ని కూడా అనాదరం చేసి నీవిలా ఘోరమైన పని చేశావు కృష్ణుడు చెప్పినట్లే తప్పగా జరుగుతుంది అన్నాడు అప్పుడు అశ్వత్థామ పూజ్యుడా నేను నీతో పాటే పురుషులలో ఇక్కడ ఉంటాను భగవంతుడైన పురుషోత్తముని వాక్కు సత్యం అగుగాక అన్నాడు సత్యవాగస్తు స్థా సత్యవాగస్ ఈ విధంగా పలికి అతడు మణిని పాండవులకిచ్చి వాళ్లందరూ చూస్తుండగానే విమనస్కుడై వనంలోకి వెళ్లిపోయాడు పాండవులు పాండవులు వ్యాస నారదుల అనుమతి తీసుకుని ప్రాయోపవేశం చేసి ఉన్న ద్రౌపది వద్దకు వెళ్లారు ఇదిష్ఠిరని అనుమతితో భీముడా దివ్యమని ద్రౌపదికిస్తూ అన్నాడు భద్రే లెమ్ము నీ పుత్రులను వధించిన వాణిమణి ఇదిగో క్షత్రియ ధర్మాన్ని స్మరించు కృష్ణుడు శమం కోసం కౌరవసభకు వెళ్తున్నప్పుడు నీవు అతనితో గోవింద రాజు శాంతిని కోరే పక్షంలో నాకు భర్తలు లేరు పుత్రులు లేరు సోదరులు లేరు నువ్వు కూడా లేనట్లే అని శాస్త్రధర్మానుకూలమైన మాటలు మాట్లాడావు కదా అవి జ్ఞాపకం తెచ్చుకో పాపాత్ముడైన దుర్యోధనుడు హతుడైనాడు దుశ్శాసుని రుధిరం అన్ని విధాలా పగ తీర్చుకున్నాం తోరణపుత్రుణ్ణి జయించి కూడా బ్రాహ్మణుడవటం వల్ల గౌరవభావం వల్ల వధించకుండా విడిచిపెట్టాం అతని యశస్సు నశించింది శరీరం మాత్రమే మిగిలింది వారి మాణిక్యం తీసుకున్నాం ఆయుధానికి దూరం చేశాం నేను కేవలం పగ తీర్చుకోవాలని మాత్రమే అనుకున్నాను గురుపుత్రుడు నాకు గురువే ఈ మణిని రాజు శిరస్సు మీద ధరించాలి అన్నది ద్రౌపది అప్పుడు యుధిష్ఠిరుడు ఆ మణి గురువు అవటం చేత గురువు ఉపయోగించి వేడిచినది అవటం చేత ద్రౌపదీ మాట కాదనలేకపోవటం చేత దాన్ని ధరించి చంద్రుడితో కూడిన పర్వతం వలె ప్రకాశించాడు పుత్రశోకార్త ద్రౌపది లేచింది యుధిష్ఠిరుడు కృష్ణుణ్ణి పరిశృజించి కృష్ణ ద్రుపద కుమారుడందరూ సర్వాస్త్ర విశారదులైన మహావీరులే కదా వాళ్ళందరినీ ఒక్క అశ్వత్థామ ఎలా సంహరించగలిగాడు అని ప్రశ్నించాడు అశ్వత్థామ మహాదేవుణ్ణి ప్రార్థించి అతని అనుగ్రహం చేత వీళ్ళందరినీ సంహరించగలిగాడు మహాదేవుడు ప్రసన్నుడైతే అమరత్వాన్ని ఇంద్రుణ్ణి కూడా జయించగలిగిన శక్తిని ఇస్తాడు ఇదిష్ఠిరా మహాదేవుని యథార్థ స్వరూపం నాకు తెలుసు అతడు పూర్వం ఎలాంటి అద్భుతమైన కర్మలు చేశాడో నాకు తెలుసు వేదాహం హి మహాదేవేన కర్మాణి వివిధని చ ఈ జగత్తు యొక్క ఆది మధ్యమో అంతమో కూడా మహాదేవుడే ఆయన ప్రేరణనే అనుసరించి జగద్వ్యవహారమంతా జరుగుతున్నది ఆదిరేషి భూతనా మధ్యమంత్చారత విచేష్ట జగచ్చేదం సర్వమశ కర్మణ ఈ సంహారమంతా మహాదేవుడు చేసిందే కాని అశ్వద్ధామ చేసింది కాదు అందుచేత మహాదేవుడు కావాలని చేసిన దాన్ని కూర్చి నీవు ఏమీ విచారించవద్దు ఆయన అనుగ్రహం చేత ఇక ముందు చేయవలసిన పనులన్నీ చెయ్యి న తన్మనసి కర్తవ్యం న్రౌణి నాకృతం మహాదేవ్రసాదేన కురుకార్యమనంతరం అని కృష్ణుడు యుధిష్ఠిడికి చెప్పాడు సౌప్తిక పర్వం సమాప్తం మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు రచించిన మహాభారత సారసంగ్రహం సౌప్తిక పర్వాన్ని శ్రవణం చేశాం వినిపించింది తెనాలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీగోళివెంకటసుబావధాని గారి కుమారుడు డాక్టర్ గోలీ ఆంజనేయులు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహీ మహీషాహ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవంతూ